తిబోిత భగవారాయణ స్వయం వ్యాసేనగ్రథితరాని మధ్య మహాభారతం అద్వైతమృతవర్షిణీ భగవతీ అష్టాదశాధ్యాయు अंबा तामुस दधा भगवद्गी भगविणी भगवद्गी भगविणी भगवद्गीता भगवद भगवद महाभारतम युक्त समग्र साराश्यम భక్తుడైన అర్జునునకు అనర్చిన ఉపదేశమే గీతా గీతాము భారత యుద్ధము జరగరాదని సర్వవిధములా భగవానుడు ప్రయత్నించెను కాని ఆ మహానుభావుని ప్రయత్నములు వ్యర్థములాయను అటు పిమ్మట శ్రీకృష్ణుడు పార్థునకు సారథి అయి యుద్ధరంగమున అర్జునుని కోరిక మీరకు రథమును నిలిపెను అర్జునుడు ఉభయ సైన్యములలో గల తండ్రులను గురువలను మేనమామలను సోదరులను మనుమలను మిత్రులను చూచి హృదయము ద్రవించిక్షే విజయం కృష్ణ్యం సుగా గోవిందా స్వజనమును చంపుటకిష్టపడే నాకు విజయము వలదు రాజ్యసుఖము వలదు అని ధనుర్బాణములను కింద వచ్చి దుఃఖితుడైన అర్జునుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ అశోచ్యానవ్యశోచస్ ప్రజ్ఞావాదంశ గతాసున గతూ న నానుశోచతి పండిత నాను పండితా దుఃఖింపతని వారిని గుర్చి దుఃఖించుట అనుచితం ఆత్మానాత్మ వివేకులు అనిత్యములైన శరీరములను గూర్చి గాని నిత్యములు శాశ్వతములు అయిన ఆత్మలను గూర్చి గాని దుఃఖింపరు దేహినో దేహే కౌమారం తేహాంతర ప్రాప్తి జీవునకు దేహమునందు బాల్్యము యవ్వనము ముసలితనము ఎట్లు మరొక దేహమును పొందట కూడా అట్లే కనుక ఈ విషయమున ధీరుడు మోహమునొందరు जीर्णा यहाय नवानि गृहति नोपरा तथा शरीरा विहाय जीर्ण अन्यानि नवा नवानि द మనుష్యుడు ఎట్లు చినిగిన వస్త్రమును వదలి నూతన వస్త్రమును ధరించును అట్లే ఆత్మ జీర్ణమైన శరీరమును వదలి కొత్త శ్రాహతి పార్వక క్లేదయం ఆత్మనాశనము లేనిది ఆత్మను శస్త్రు ఛేదింపజాలవు అగ్ని దహింపజాలదు నీరు తడుపజాలదు వాయువు ఆర్పివేయును సమర్థము కాదు ఆత్మనాశనము లేనిది జాత్రువో మృత్యు ధ్రువం జన్ పుట్టిన వానికి మరణము తప్పదు మరణించిన వానికి జన్మము తప్పదు అని వాద్యముగు ఈ విషయమును గూర్చి शो कित हतवासी स्वर्ग जिवा भोक्ष्यसी मही तस्मातिष्ट कौंते युद्धाचय युद्धाश्चय అర్జున యుద్ధమును చేయ కృత నిశ్చయుడ వైలెమ్ కర్మస్తే కదా మాతే సంగోస్త్వ కర్మలను ఆచరించుటైందే నీకు అధికారము కలదు కాని వాని ఫలితము పైన లేదు నీవు కర్మఫలమునకు కారణము కారాదు అట్లని కర్మలను చేయుటం ఆనరాదు దుఃఖేశ్వగ్నమనా సుఖేశు విగత స్పృహ క్రోధ్యే దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందని వాడును సుఖములు కలిగినప్పుడు స్పృహలేని వాడును రాగము భయము క్రోధము పోయిన వాడును స్థితప్రజ్ఞుడని చెప్పబడునుషయా సమాత్ క్రోధోభిజాయే క్రోధాద్మృతి స్మృతి బుద్ధి విషయవాంచను గూర్చి సదా మననము చేయువానికి వాణియందనురాగమధికమై అది కామముగా మారి చివరకు క్రోధమగును క్రోధము వలన అవివేకము కలుగును దీని వలన జ్ఞాపక శక్తి నశించి దాని ఫలితముగా మనుజుడు బుద్ధిని కోల్పోయి చివరకు అధోగతి చెందును ఆత్మజ్ఞానపూర్వక కర్మానుష్ఠానము బ్రహ్మప్రాప్తి సాధనము కలిగిన జీవుడు సంసారమున బడక సుఖైకస్వరూపమైన ఆత్మప్రాప్తిని చెందగలడు నిరా కర్మయోగే యోగి అర్జున ఈ లోకములో ఆత్మానాత్మ వివేకము గల సన్యాసులకు జ్ఞానయోగము చేతను చిత్తశుద్ధి గల యోగేశ్వరులకు కర్మయోగము చేతను ముక్తి కలుగుచున్నదని సృష్టి ఆది అందు నాచే చెప్పబడి ఉన్నది భూతాని పర్జన్యాదన్న సంభవ అన్నము జంతులన వర్షము కలుగును ఆ యజ్ఞము కర్మ వలననే సంభవము చక్రం నాను పార్ధ సజీవతి పార్థ నాచే నడుపబడు ఈ లోకమును చక్రమును బట్టి ఎవడు అనుసరింపడో వాడు ఇంద్రియలోలుడై పాపజీవనుడగుచున్నాడు అట్టివాడు వ్యర్థుడు జ్ఞాని కాని వాడు సదా కర్మలను ఆచరించు నీ ఉండవలిను సయత్ ప్రమాణం కురుతే కురుతేదనువర్త ఉత్తములైన వారు దేనిని ఆచరించు దానిని ఇతరులను ఉత్తములు వేనిని ప్రమాణముగా అంగీకరింతురు లోకమంతయు దాని అనుసరించును మై సర్వాణి కర్మాణి సన్యసాధ్యాత్మచేత నిరాశీర్ నిర్మమో అర్జున నీ ఉనర్చు సమస్త కర్మలను నాయందు సమర్పించి జ్ఞానము చే నిష్కాముడవై అహంకారము లేనివాడవై సంతాపమును వదలి యుద్ధము చేయు శ్రేయాన్ స్వధర్మో విగుణర్నుష్ఠిత స్వధర్మే నిధనం పరధర్మో భయావహ చక్కగా అనుష్టింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైన స్వధర్మమే మేలు అట్టి ధర్మ మరణము సంభవించిన పరధర్మము భయంకరమైనది ఆచరణకు అనుచితమైనది ధూమేనర్భామావృత పొగచేత అగ్ని మురికి చేత అద్దం మావి చేత శిశువు ఎట్లు కప్పబడును అట్లు కామము చేత జ్ఞానము కప్పబడియున్నది ధర్మ గ్లానిర్భవతి భారత అభ్యుత్ నమర్మ తాత్మానం సృజమ్యహం పరిణాయ సాధూనా వినాశాయ దుష్కృత సంస్థాపర్య సంభవామి యుగే యుగే యుగే యుగే ఏ కాలమున ధర్మమునకు హాని కలుగును అధర్మము వృద్ధినందును ఆయా సమయముల ఎందు శిష్ట రక్షణ దుష్ట శిక్షణ ధర్మ సంరక్షణముల కొరకు ప్రతి యుగమున అవతారము దాల్చుతున్నాను ీతరాగభయక్రోధ మన్మయా మాముపాశ్రిత బహవో జ్ఞానత పూత మద్భగ ఆ అనురాగము భయము క్రోధము వదలి నాయందు మనస్సు లగ్నము చేసి ఆశ్రయించిన సత్పురుషులు జ్ఞానయోగము చేత పరిశుద్ధులై నా సాన్నిధ్యమును పొందిరిహం ఎవరెవరు ఏ ఏ విధముగా నన్ను తెలియగోరుచున్నారు వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహించుచున్నాను కాని ఏ ఒక్కని ఎందు అనురాగము గానీ ద్వేషము గానీ లేవు సమా ర్మాచరణములు కామ సంకల్పములు కావు ఎవని కర్మలు జ్ఞానమును నిప్పుచే కాల్పబడినవో అట్టివాణిని పండితులని విద్వాంసులు పలుకుదురు బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా యజ్ఞ పాత్రము బ్రహ్మము హోమ ద్రవ్యము బ్రహ్మము అగ్ని బ్రోమము చేయువాడు సమాధి చేత పొందను ఫలము కూడా శ్రద్ధ ఇంద్రియ నిగ్రహము గలవాడు జ్ఞానమును పొందుటకు సమర్థుడు గలు అట్టి జ్ఞాని ఉత్కృష్టమైన మోక్షమును పొందును ఇది భగవద్గీత ఎందు బ్రహ్మవిద్యను శ్రీకృష్ణుడు అర్జునుకు ఉపదేశించిన విషాద సాంఖ్య కర్మ జ్ఞానయోగములు సమాప్తం సన్యాస నిశ్రేయసరా తయోస్సు కర్మ సన్యాసత్ కర్మయోగో విశిష్య కర్మ కర్మ సన్యాసములు రెండునూ మోక్ష సోపాన సాధనములు అందు కర్మ పరిత్యాగమున కన్నా కర్మానుష్ఠానమే శ్రేష్టమైనది బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్ పాపేనా పద్మసడు ఫాపేక్ష కాక్షింపక బ్రహ్మార్పణముగా కర్మలను ఆచరించును అతడు తామరాకున నీటి బిందువులు అంటని రీతిగా పాపమును చిక్కుబడ్డ జ్ఞాన తు తదజ్ఞానం ఎవని అజ్ఞానము జ్ఞానము చేత నశింపబడును అతటికి జ్ఞానము సూర్యుని వలే ప్రకాశించి పరమార్థతత్వమును చూపును విద్యా వినయ సంపన్నీ బ్రాహ్మణే గవిహస్తిని పండితా సమదర్శి నగ విద్యావయ సంపన్నడూ బ్రాహ్మణిని ఎందును సునకము సునక మాంసము వండుకుని పండితులు సమదృష్టి కలిగింది శక్నోతిహైవ సో ప్రాజరీర విమోక్షణా కామక్రోధోద్భవం వేగం సయుఖీ నరగా ఆ దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది అరిషద్వర్గములు జయించును అట్టివాడు యోగి అనబడముడు సదా ముడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యము నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి మనస్సును బుద్ధిని స్వాధీనమనర్చుకుని మోక్షాసక్తుడయ్యుందును అట్టివాడి ముక్తుడనబడు సర్వలోహేశ్వరం సుహృదం జ్ఞావా మా శాంతి మృత్యతి సకల యజ్ఞ తపఫలములను పొందువానికను సకల ప్రపంచ నియాముకునికను నన్ను గ్రహించిన మహనీయు మోక్షమును పొందుచున్నాడు సన్యాసంతి పా అర్జున సన్యాసమని దేనినందురు దానిని కర్మయోగమని యు అందురు అట్టి ఎడ సంకల్ప త్యాగమనత్వని వాడు యోగి కాజాలడు युक्ताहारुक्चे कर्मसु युक्त स्वनावोध से योगो दुख युक्ताहार विहाराद కర్మాచరణము గలవానికి ఆత్మ యోగము సంయమయోగము లభ్యమువాతస్థోతే సోపమాస్ యోగి నో యతజ్జతో యోగమాత్మన గాలిదేని చోట పెట్టిన దీపము నిశ్చలముగా ప్రకాశించులాగునని आत्मयोगम मनो निग्रह कल आत्मोग्यसचंत निश्चल ईते योग युक्त సకల భూతముల ఎందు సమదృష్టి కలిగిన వాడు అన్ని భూతములు తన ఎందు తనను అన్ని భూతములు ఎందున చూచుతు అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం అర్జున ఎట్టివానికైనను మనస్సును నిశ్చలముగా నిలుపుట దుస్సాధ్యమే అయినను దానిని అభ్యాస వైరాగ్యముల చేత నిరోధింపవచ్చును శ్రద్ధ అర్జున పరిపూర్ణమైన విశ్వాసముతో నన్నశ్రయించి వినయముతో ఎవరు సేవించి భజించురో వారు సమస్త యోగులలో ఉత్తములు మనుష్యాతీత వేల కొలది జనులలో ఏ ఒక్కడో జ్ఞాన సిద్ధి కొరకు ప్రయత్నించును అట్లు ప్రయత్నించిన వారిలో ఒకానకుడు మాత్రమే నన్ను యథార్థముగా తెలుసుకొనగలుగుతున్నాడు వాయులో బుద్ధి అహంకార యతి భిల్నా ప్రకృతిర ने ज़नो को कयकने पितंप मो ऊंक्राइच ओनिक को में suspects ओन्सुड भी दोगीनगेको नियू व्ल सवारी Pend一樣 अनिमीदिने कि और भी ध्ये दोगे हैं ప్రోతం సూత్రీ మణిగణివా అర్జున నాకన్న గొప్పవాడు గాని గొప్ప వస్తువు గాని మరేదియు ప్రపంచమున లేదు సూత్రమున మణులు గుృచ్ఛబడినట్లు ఈ జగమంతయు నాయందు నిక్షిప్తమయ్యున్నది ध पृथिव्या तेजस्सौ जीवन सर्वूतेश तपस्ास्पस्वी भूमिएंदु सुगंधम अग्निएंदु तेजमु ఎల్ల భూతముల ఎందు ఆయు తపస్సులెందు తపస్సు నేనుగా ఇరుగుము దైవీ శేషా గుణమయీ మమ మాయా దురచయా మామే వయ ప్రపంచే మాయా మే తరే పార్థ త్రిగుణాత్మకము దైవ సంబంధముగు నా మాయ అతిక్రమింపరానిది కాని నన్ను శరణుజొచ్చిన వారికి ఈ మాయ సులభ సాధ్యము చతుర్విధా భజమా జనాసునోర్జున ఆర్తో జిజ్ఞాసు జ్ఞానీచర ఆర్తులు జిజ్ఞాసువులు అర్ధకాములు జ్ఞానులు అను నాలుగు విధములైన పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు బహునా జన్మనా సర్వమితి సమహాత్మా జ్ఞానసంపన్నుడైన మానవుడు అనేక జన్మములెత్తిన పిమ్మట విజ్ఞాని అయి నన్ను శరణము నొందుతున్నాడు అంతకాలే మామేవా స్మరం కళే వరం యూతి సమద్భావం యాతి నాస్ ఆ ఎవడు అంచకాలమును నన్ను స్మరించుతూ శరీరమును వదులుచున్నాడు వాడు నన్నీ చెందుతున్నాడు అభ్యాసయోగయుక్ చేత సాగా పరమం పురుషం దివ్యం యాతిపార్థను చింతయన్ కవిం పురాణ మనుషాసిరం అర్జున ఎవడు అభ్యాసయోగముతో ఏకాగ్రచిత్తమును దివ్యరూపుడైన మహాపురుషుని స్మరించును అట్టివాడు ఆ పరమపురుషుణే చెందుతున్నాడు ఆ మహాపురుషుడే సర్వజ్ఞుడు పురాణపురుషుడు ప్రపంచమునకు శిక్షకుడు అణువు కన్నా అణువు అనూహ్యమైన రూపము కలవాడు సూర్యకాంతి తేజోమయుడు అజ్ఞానాంధకారముల కన్నా ఇతరుడు అవ్యక్త పరమాంగతి తద్ధామ నిర్తా ఇంద్రియగోచరము కాని పరబ్రహ్మ పదము శాశ్వతమైనది పునర్జన్మరహితమైన ఆ ఉత్తమ పదమే పరమ పదమునం శుక్లకృష్ణే గతి జీనా వృత్తి అన్యయా జగత్తునందు శుక్లకృష్ణములన్నిటి రెండు మార్గములు నిత్యములుగానున్నవి అందు మొదటి మార్గము వలన జన్మరాహిత్యము రెండవ దాని వలన పునర్జన్మము కలుగుచున్నవి वेदेशु यु तपस्सुब दानु युत्फल प्रदिष्ट अच्छे तत्समीद विदित्वा योगी मुपैति परमस्थ मुपैचारोनवाड़ु వేదాధ్యయనము వలన యజ్ఞ తపోదానాదుల వలన కలుగు పుణ్యఫలమును ఆశింపక ఉత్తమ పదవుని పొందగలడు కౌంతే ప్రకృతి కల్పక్షనస్త విసృామ్యూ పార్థా ప్రళయ కాలమున సకల ప్రాణులను నాయందులిగినమగుతున్నవి మరల కల్పాది ఎందు సకల ప్రాణులను నేనే సృష్టించుతున్నాను అనన్యాశ్చిత మాసతి అనన్యాస్ అనన్యాశింతయంతో ఏ మానవుడు సర్వకాల సర్వావస్థల ఎందును నన్నే ధ్యానించుచుందును అట్టివాని యోగక్షేమములు నేనే వహించున్నాను పత్రం పుష్పం తోయం ఫలంతో ఎవడు భక్తితో నాకు పత్రమైనను పుష్పమైనను ఫలమైనను ఉదకమైనను ఫలాపేక్షరహితముగా సమర్పించుతున్నాడు అట్టివాని నేను ప్రీతితో స్వీకరించుతున్నాను మన్మనా మన్మనాభవ మూష్యసి ఆత్మాయణ పార్థ నాయందు మనస్సు లగ్నము చేసి ఎల్ల కాలముల ఎందు భక్తి శ్రద్ధలతో స్థిర చిత్తుడవై పూజించితివేని ఇది ఉపనిషత్తుల సారాంశమైన యోగశాస్త్రమున శ్రీకృష్ణుడు అర్జునుపదేశించిన కర్మసన్యాస ఆత్మ సంయమ విజ్ఞాన అక్షర పరబ్రహ్మ రాజవిద్యాజగుహ్యయోగములు సమాప్తము మానస కశ్యపాది మహర్షి సప్తకము సనకసనందనాథులు స్వయంభూవాది మనువులు నా వలననే జన్మించిరి పిమ్మట వారి వలన ఎల్లలోకమందలి సమస్త భూతములను జన్మించను మధ్యత మచ్చిత్ మధ్యత మగ్గ్రా బోధయంత పరస్పరం కథయంత మా నిజ్యం తుష్య రమంత పండితులు నాయందు చిత్తము గలవారై నాయందే తమ ప్రాణములుంచి నా మహిమానుభావమెరింగి ఒకరికొకరు ఉపదేశములు గావించుకును బ్రహ్మానందముననుభవించున్నారు అహమాది భూతనామంత సమస్తూతముల మనస్సులందున్న పరమాత్మ స్వరూపుడును నేనే వాని ఉత్పత్తి పెంపు నాశములకు నేనే కారకుడను వేదామేదోస్మి ఇంద్రియాణ మనస్చాస్మి భూతనామస్మి చేతన ఆ వేదములౌ సామవేదము దేవతలలో దేవేంద్రుడు ఇంద్రియములలో మనస్సు ప్రాణులందలి బుద్ధి నేనే ప్రహ్లాదశ్చాస్మితైనా కాళ కలయత మృగాణేంద్రోహం వైనయ పక్షి రాక్షసులలో ప్రహ్లాదు గణికులలో కాలమును మృగములలో సింహమును పక్షులలో గరుత్మంతులు శ్రీమధూర్జితమే తదేవాగత్యవం మమో సంభవ లో ఐశ్వర్యయుక్తమై పరాక్రమయుక్తమై కాంతియుక్తమైన సమస్త వస్తువులు నా తేజో వలన నీ సంభవములు పశ్యే పాతో సహస్రశ నావిధాని దివ్యాని నాకృతీ ఆ పాములై నానావిధములై అనేక వర్ణములై అనేక విశేషములు గలనా స్వస్వరూపమును కనులార దర్శింపు ప్రభో కృష్ణ పశామి దేవాం స్వ దేహే సర్వాం తూత విశేష సంగా బ్రహ్మాణమీజం కమలాసనస్తం ఋషీశ్చ సర్వా నురగ అనేక బాహూదరవత్ర నేత్రం పశ్యామి మధ్యం నునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వ దంస్కరాళాని చే ముఖాన్ని దృష్టాన సన్ని దిశో నేను లభే శర్మా ప్రసీదే జగల్లివా దేవతలు ఎల్ల ప్రాణులు బ్రహ్మాదులు ఋషీశ్వరులు వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ ఎందు నాకు గోచరమగుచున్నవి ఈశ్వర నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది అక్కడ నీ ఆకారమున ఆద్యంత మధ్యమములను గుర్తింపజాలనుకున్నాను కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములను చూచుట నాకు దిక్కులు తెలియకున్నవి కాన ప్రభో నాయందు దయించి నాకు ప్రసన్నుడవు కమ్ము కృష్ణ ప్రసన్నుడూ కమ్ము अर्जुन कालोस्मी लोक क्षयृत् प्रवृद्ध लोकान्ह प्रवृत् ऋते पिता नविष्य स्थिता प्रत्यनीकोधा అర్జున ఈ ప్రపంచముల నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడును నేనే ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్న బ్రతుకగలవారింది ఎవ్వరూ లేరు ద్రోణం భీష్మం ఇప్పటికే ద్రోణ భీష్మ జయ్రథ కర్ణాది యోధవీరుడు నాచే సంహరింపబడి ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపు కిరీటి చక్రహస్తం ఇామి్రష్మమంత సహు సూర్తే అనేక భుజములు గలని విశ్వూపమును ఉపసంహరించి కిరీటము గదా చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను కృష్ణ సుదర్శనూ రూపూ దృష్టవామ నిత్యం దర్శనకాంక్షిణ అర్జున నీవు దర్శించిన ఈ నా స్వరూపమును ఎవ్వరూ చూడజాల ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూనూ సదా కోరుచుందురు మయ్య మనోయే మా నిత్యయుక్త సతి శ్రద్ధయా పరయూపీ మతాహ ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారు అట్టివార చింతము నాకు ప్రీతి పాత్రులు వారే ఉత్తమ పురుషుడు శ్రేయోహి జ్ఞానమ్యా జ్ఞానాధ్యానం విశిషత్ కర్మ ఫల త్యాగ త్యాగా శాంతినంతర ज्ञानमु अभ्यास योग ज्ञान अट्ठी त्याग वाल संसार बंधन मोक्ष प्राप्ति संभव उदासी ఎవడు కోరికలు లేని వాడై పవిత్రుడై పక్షపాత రహితుడై భయమును వీడి కర్మఫల త్యాగి అయినా భక్తుడగును అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతి పాత్రుడు సమశత్ర మానయో శీతోష్ణసుఖ దుఃఖేశు సమస్స వివర్జి తుల్య నిస్తుమౌనీ సుతుష్టో కిత్ అనికే స్థిరతిహి భక్తి శత్రుమిత్రులయందును మానవమానముల ఎందును శీతోష్ణ సుఖదుఖాదులయందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్యసంతుష్టుడై చలించని మనస్సు గలవాడై నాయెందు భక్తి మానవుడు నాకు ప్రీతిపాత్రుడు इदं शरीरं द शरीर कौंते क्षेत्रमितो वे तहु क्षेत्र तद्विद आर्जुन देहमु क्षेत्रमणीयु దేహము నెరిగిన వాడు క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు అధ్యాత్మజ్ఞాన నిత్య తత్వజ్ఞానార్థదర్శన ఏత జ్ఞానమితి ప్రోక్త ఆత్మజ్ఞానమునందు మనస్సు లగ్నము చేయుట మోక్ష ప్రాప్తి ఎందు దృష్టి కలిగి ఉండుట జ్ఞానమార్గములనియు వానికి ఇతరములైనవి అజ్ఞానములనియూ చెప్పబడును కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతిరుచ్య పురుషసుఖదుకా భోక్తృత్వ హేతురుచ్య ప్రకృతిని మాయ అని ఎందు శరీర సుఖ దుఃఖాదులను తెలియజేయును క్షేత్రజ్ఞుడు ఆ సుఖదులను అనుభవించుండునుషు తిష్టం పరమేశ్వరం వినశ్యవ విన శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్తభూతములొందున్న పరమేశ్వరును చూచును వాడే ఎరిగినవాడు అనాదిత్వా నిర్గుణత్వా పరమాత్మా నకరోతి నలిప్యతే అర్జున గుణనాశన రహితుడైన వాడు పరమాత్మ అట్టి పరమాత్మ దేహాంతర్కృతుడను కర్మలను ఆచరించువాడు కాడు లోక వి క్షేత్రం క్షేత్రీ తృష్ణ ప్రకాశయతి భారత పార్థా సూర్యుడొక్కడే ఎల్ల జగత్తులను ఏ విధముగా ప్రకాశింపజేయుస్తున్నాడు గీతాశాస్త్రు శ్రీకృష్ణుడు అర్జునుపదేశించిన విభూతి యోగము విశ్వరూప సందర్శనములు సమాప్తము ప్రవక్ష్యామిత్తం పరాధిమితో గత జ్ఞానార్జనమున మహనీయులైన ఋషీశ్వరులు మోక్షమును పొందిరి అట్టి మహత్తరమైన జ్ఞానమును నీకు ఉపదేశించుతున్నాను సర్వని కౌతే మూర్తయ సంభవంతియా తాస బ్రహ్మ మహజోని అహం బీజ ప్రద పిత ప్రపంచమున జన్మించు ఎల్ల చరాచర సమూహములకు ప్రకృతి తల్లి వంటిది నేను తండ్రి వంటి వాడను త్రవం నిర్మల ప్రకాశకమనామయం సుఖ ంగేన భంగేనకా అర్జున త్రిగుణములలో సత్వగుణము నిర్మలమగుటం చేసి సుఖ జ్ఞానాభిలాషలచేత ఆత్మను దేహమునందు బంధించుచున్నది రజో రాగాత్మకం విద్ధి కర్మ సంగేన తృష్ణాసంగి ఓ కౌంతేయ రజోగుణము కోరికల ఎందు అభిమానము అనురాగము పుట్టించి ఆత్మను బంధించుతున్నది తమస్వ్ఞానజీ మోహనం ప్రమాదాలి భద్రా భారత అర్జున అజ్ఞానము వలన పుట్టునది తమో గుణము అది సర్వప్రాణులను మోహింపజేయునది ఆ గుణం మనుజుని ఆలస్యముతోనూ అజాగ్రత్తతోనూ నిద్రతోనూ బధునిజీయు మావమానయో తుల్యస్ తుల్యహ మిత్రి పక్ష సర్వరంభ పరిత్యాగీ గుణాతీత స ఉచతే మానవమానముల ఎందు శత్రుమిత్రులయెందు సమమైన మనస్సు గలవారిని త్రిగుణా తీడందురు ూల మధ్యాఘ్వ మూల మధ్యాఘం చీదసేద్రహ్మే మూలముగా నికృష్టమైన అహంకారము కొమ్మలుగాగల అశ్వద్ధ వృక్షం అనాది అయినది అట్టి సంసార వృక్షమునకు వేదములు ఆకులు వంటివి అట్టి దాని నెరింగినవాడే వేదార్థసారమెరింగినవాడు నద్భాయ సూర్య న శాంకోవక నివర్త మమ పునరావృత్తిరహితమైన మోక్ష పదము సూర్యచంద్రాగ్నుల ప్రకాశమున కతీతమై నా ఉత్తమ పదమై ఉన్నది వైశ్వానరో భూ ప్రాణిశ్రి ప్రాణపాన సమాయుక్ పచా్యం చతుర్విధం ఆ దేహులందు జఠఠరాగ్విస్వరుపుడనై వారు భుజించు భక్ష్య భోజ్య చోష్య చోష్యలేహ్య పదార్థముల జీర్ణము చేయుచున్నాను తేజక్షమాధృతి శౌచం అద్రోహో నాతి మానితీ సంపద అభిజాత ఆ దర్పో దంభో దర్పధ పారుష్యమే అజ్ఞాన సంపద మా సూరి పార్ధా సాహసము ఓర్పు ధైర్యము శుద్ధి ఇతరుల వంచింపకుండుటా కావరము లేకయుండుట అట్లే దంబము గర్వము అభిమానము క్రోధము మాటలాడుట అవివేకము రాక్షను తస్మాది తోభ తస్మాదేత్రమక్రోధ లోభములు ఆత్మను నాశనము చేయును అవి నరక ప్రాప్తికి హేతువులు కావున వారిని వదలివేయవల శాస్త్ర విధి ముత్సృజ్యా వర్తతే న వర్తకారవాప్నోతి నుఖం పరాంగతి శాస్త్ర విషయములను అనుసరింపక ఇచ్చామార్గమును ప్రవర్తించువాడు సుఖ సిద్ధులను పొందజాలడు పరమ పదమునందజాలడు శ్రద్ధ దేహినా సాత్వికీ రాజసీవా తామసీ చేతి శృణు జీవులకు గల శ్రద్ధ పూర్వజన్మ వాసనా బలము వలన లభ్యము అది రాజసము సాత్వికము తామసములని మూడు విధములుగానున్నవి యన్ సాత్వికాన్ యక్ష రక్ష ప్రేతూత్యే యన్ తామసన సగుణులు దేవతలను రజోగుణులు యక్షరాక్షసులను తమోగుణులు భూత ప్రేత గణంబులను శ్రద్ధాక్తులతో అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం స్వాధ్యాయాభ్యసనం ఇతరుల మనస్సుల నొప్పింపనిదియు ప్రియము హితములతో కూడిన సత్య భాషణము వేదాధ్యయన మునర్చుటా వాచిక తపస్సు అని చెప్పబడును కామ్యాం కర్మణ్యాసం సన్యాసం కవయు సర్వ కర్మ ఫల జ్యోతిష్మాది కర్మలను ఆచరింపకుండా సన్యాసమనియు కర్మఫలము ఈశ్వరార్పణమునర్చుట త్యాగమనియు పెద్దలు చెప్పుదురు అనిష్టమిత్ కర్మఫలములు ప్రియములు అప్రియములు ప్రియాతి ప్రియములని మూడు విధములు కర్మఫలము కోరిన వారు జన్మాంతరముల ఆ ఫలములను పొందుచున్నారు కోరని వారు ఆ ఫలములను జన్మాంతరమున పొందజాలకున్నారు ప్రవృత్తించ నివృత్తి కార్యాకార్య భయా భీ బంధం మోక్షేత్తి బుద్ధి సా పార్థ సాత్వికి ఈ अर्जुन कर्मोक्ष मगमुयांध मोक्ष अण सभव ईश्वर सर्वूताजुन ठती సర్వ భూతాని ్రామన్ సర్వభూతాని యంత్రూఢాని మాయ ఈశ్వరుడు ఎల్లభూతములకు నియామకుడై ప్రాణుల హృదయమందున్నవాడై प्राणुल जंत्र बना रीति सर्वधर्मा अहंत्वा अहपे మోక్షయిష్యామి సమస్త కర్మలను నా కర్పించి నన్నే శరణు పొందిన ఎల్ల పాపముల నుండి నిన్ను విముక్తునిగా వింతును నీవు చింతింపకుము పరమం భక్తిం కృత్వా ఎవడు పరమోత్కృష్టమైనదియు పరమరహస్యమైన ఈ గీతాశాస్త్రమును నా భక్తులకు ఉపదేశము చేయుస్తున్నాడు వాడు మోక్షమున కరుహుడు కచ్చిదేతృత్రేణేస కచిత జ్ఞాన సమ్మోహ ప్రయా పరమగోప్యమైన ఈ గీతాశాస్త్రమును చక్కగా వింటివా నీ అజ్ఞానజనితమైన అవివేకము నశించినదా కృష్ణ నష్టో మోహ స్మృతి కరిష్యే అచ్యుత నా అవివేకము నీ దయవలను తొలగినవి నాకు సుజ్ఞానము లభించినది నాకు సందేహములన్నీ తొలగినవి నీ ఆజ్ఞను శిరసావహించదని యత్ర యత్ర తత్ర ర కృష్ణోను త్రీర్విజయోర్భూతి ధ్రువాణీర్మతి ఆ యోగీశ్వరుడు శ్రీకృష్ణుడు ధను అర్జునుడు ఎందు విజయము ఐశ్వర్యమునీయుడును పదమవాప్నోతి విష్ణో గీతా భయశోకాదివర్జిత గీతాశాస్త్రమునెవరు పఠించురు వారు భయశోకాది వర్జితులై విష్ణు సాహిత్యమును పొందుదురు ఇది ఉపనిషత్తుల సారాంశమైన గీతాశాస్త్రమునందు శ్రీకృష్ణుడు అర్జునుడికు ఉపదేశించిన గుణత్రయ విభాగ పురుషోత్త సంపద్విభాగ శ్రద్ధత్రయ విభాగా మోక్ష సన్యాస యోగములు సర్వము సమాప్తము సమస్తమాని సో అసతో మా సద్యమయా తమసోమా మృజోర్మా మృతం